్రా స్థిరైరంగై స్వస్తూ యేమే వృతాజు స్వస్తి ఇంద్రోధశ్రవాహ స్వస్తిన ఓషా విశ్వేదా స్వస్తినస్కాక్ష్యో అరిష్టమే స్వస్తినో బృహస్పతి దాత సంప్రాషయోప్తాత్మో వేతరాగా శాంతేంప్రా విశంతి ఈ మంత్రంలో జ్ఞాని యొక్క బ్రహ్మభావాన్ని చెప్తున్నారు జ్ఞాని బ్రహ్మీభూతుడై ఉంటాడు బ్రహ్మగా అయ్యి ఉంటాడు ఇంతకుముందు బ్రహ్మ కానివాడు బ్రహ్మగా అయ్యాడా కాదు ఇంతకుముందు బ్రహ్మ ఉన్నాడు ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని బ్రహ్మ అయినాడు ఎందుకంటే బ్రహ్మ కానివాడు బ్రహ్మ కాలేడు బ్రహ్మకానివాడు బ్రహ్మేలా అవుతుంది అది ఇట్ ఈ ఎగ్నెస్ట్ ది బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ కాబట్టి బ్రహ్మీభూతుడయ్యాడు అంటే జ్ఞానచేతను తన స్వరూపము పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు సో తెలుసుకుని జీవన్ముక్తుడై ఉంటాడు బ్రహ్మీభూతుడై ఉంటాడు ఆ స్థితిని వర్ణిస్తున్న ఉంటున్నాడు సో భాష్యకారులు చక్కగా వ్యాఖ్యానిస్తారు అందాము కథం బ్రహ్మ సంవిషతే అది అవతారికలే సో నేను అవతారికనే దాని లక్షణాన్ని బట్టి గ్రహించాను సో దాని ప్రింట్ని బట్టి తెలుసుకుని ఇదేం లేదు ఇక్కడ కానీ ఇవే నేను బృహదారంజకం చూస్తున్నా కైలాసాశ్రం వాళ్ళ బృహదారంజకం పబ్లికేషను అది స్టాండర్డ్ బుక్ ఉన్న వాటిల్లో ఎందుకంటే ఆనందగిరి కేక్ ఉంది విష్ణుదేవానంద టేక్ ఉన్నది అవి అవి చాలా వాల్యూబుల్ ఐటమ్స్ అవి ఉన్నాయి కాబట్టి అది చూస్తూ ఉన్నాం మోస్ట్లీ ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అండ్ ట్రాన్స్లేషన్ ఎక్కడ పూచి అనేది లేకుండా ప్రింట్ చేసి సో తెలుసున్నవాడైతే సర్దుబాటు చేసుకుంటాడు పుస్తకాన్ని తెలుసున్నవాడు చూ అందరూ తెలుసున్న వాళ్ళే చూడరు కదా కొంచెం డిఫికల్ట్లో ఉన్న కొంచెం తెలిసి తెలియని వాళ్ళు చూశారంటే మిస్లీడ్ అయిపోతారు తెలివే కథం బ్రహ్మ సంవిషతేచ్యతే ఆ బ్రహ్మను ప్రవేశిస్తాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు అంటే బ్రహ్మలో ప్రవేశిస్తాడు బ్రహ్మలో ఐక్యమవుతాడు ఇవన్నీ తీసి ఆ యూసేజెస్ అది ఎలాగా హౌ సో దాని లక్షణం ఏమిటి అనేదాన్ని మంత్రంలో చెప్తున్నాం సంప్రాప్య సమవగమ్య ఏనా రక్ష ఏనామాత్మానం దర్శనవంత సంప్రాప్య ఏనం ఏనం అంటే ఈ బ్రహ్మణం ఈ బ్రహ్మను అంటే ఆత్మానం ఇచ్చారుచ బ్రహ్మ పరోక్షంగా ఉందనుకోండి వైకుంఠంలోనో కైలాసంలో ఉంటే ఏనమ్మని ఎలా అంటారు ఏనమ్మని ఏపత్ చెప్తి ప్రయోగం చేశారంటే అది సాక్షాత్తుగా ఉన్నప్పుడే ఏనమ్మని కొంత చెప్టు చేస్తారు సో ఏనం బ్రహ్మ ఆత్మానం ఆత్మరూపంగా సంప్రాప్త్య అంటే పొంది అని అర్థం ధాతువుకి అర్థం అది ఆ పదానికి అర్థం కానీ ఇక్కడ పొందడము అంటే తెలుసుకోవడమే సమవగమ్య ఎందుకంటే పరబ్రహ్మ విషయంలో గమనం ట్రావెల్ చేసి పొందటం అనేది ఉండదు గతిపూర్వక ప్రాప్తి అంటారు గతిపూర్విక ప్రాప్తి ముందు కొంత ట్రావెల్ చేసి తర్వాత పొందుతారు స్వర్గంలో ఇంద్రుణ్ణి స్వర్గానికి ట్రావెల్ చేసింది రెండు చూడాలి సంథింగ్ లైక్ దాట్ సో అలాగే వైకుంఠం కైలాసం ఎక్సెట్రా కాబట్టి ఆ విధంగా ట్రావెల్ బేస్డ్ గెయినింగ్ పరబ్రహ్మ విషయంలో ఉండదు పరబ్రహ్మ విషయంలో జ్ఞానం చేతనే ట్రావెల్ బేస్డ్ గెయిన్ కుదరదు ఎందుకంటే బ్రహ్మ ఆత్మ అయి ఆత్మని మీరు ట్రావెల్ ద్వారా ఎలా పొందుతారు ఆత్మ మీకంటే భిన్నంగా ఉంటే ట్రావెల్ ద్వారా ద్వారా కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కోసమనే సంప్రాప్త్య అంటే సమవగమ్య అని భాష్యకారులు అలా వ్యాఖ్యలను నిరూపించారు ఇప్పుడు మీరు గమనించండి మీకు సుఖానుభూతి కలిగిందనుకోండి సుఖానుభూతిని మీరు బాహ్యంలో ఎక్కడో దూరంగా ట్రావెల్ చేసి పొందినట్టుగా భ్రమ కలుగుతుంది అని వాస్తవంలో యాజన్ వెన్యూ గెట్ ఇట్ మీ స్వరూపంలోనే పొందుతారు అలాగే మీకు అభయము కలిగిందనుకోండి అభయము అంటే నాకేమీ భయం లేదు అనే నేను ఒక స్థితి కలిగిందనుకోండి ఆ స్థితిని మీరు ఎక్కడ పొందుతారు ఆత్మరూపంగా పొందుతారు ఆత్మ కంటే అనాత్మ ఎందు ఉండదు అనాత్మలో అభయం ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఎవడన్నా ఒక పహిల్వాన్లో ఎవడన్నా ఒక కపల కాయరాన్ని ఏమని పెట్టుకుంటా వాడికి జీవిక వాడికి అది ఒక జీవన సరే ఓ నాలుగు వేలో ఐదు వేలు వీడు ఖర్చు పెడుతూ ఉంటాడు వాడికి వాడు రోజు వాడు కడుతూ వాడు రోజు రోజు ఉద్యోగం దొరుకుతుంది వాడికి ఎంప్లాయ్మెంట్ కాబట్టి వాడు ఎదుర్కొన్నా నిలబడినప్పుడు ఐఎమ్ సెక్యూర్ అని అనుకుంటాడు అనుకుని ఆ సెక్యూరిటీ వాడి దగ్గర నుంచి వీడిలోకి ప్రవహిస్తూ వీడు అనుకుంటాడు అలాగేం ప్రవహించదు ఆ సెక్యూరిటీ కూడా మీ హృదయంలోనే సాక్షాత్కరిస్తుంది అలాగే పూర్ణత్వం కూడా బైక్ నుంచి మనలో గేమ్ రాదు మన హృదయంలోనే సాక్షాత్కరిస్తుంది ఇది కారులో గరాజులో కారు ఉందనుకోండి అహం పూర్ణహ అనిపిస్తుంది గరాజులో కారు ఉన్నప్పుడు నేను పూర్ణహ అనిపిస్తుంది అలా గరాజులో కారు లేదనుకోండి అహం అపూర్ణహ అనిపిస్తుంది సో ఈ అనుభవాన్ని బట్టి పూర్ణత్వము కారు వచ్చింది అని వీడు ఒక భావే అని వీడు ఒక పెద్ద లాజీషియన్ కదా అది అదొక లాజిక్ చేసుకుంటాడు ఈ లాజిక్ తప్పు లాజిక్ అలా అనిపిస్తుంది అలాగే లోతుగా పరిశీలించని సందర్భంలో అలా అనిపిస్తుంది వాస్తవంలో పూర్ణత్వం అన్నది హృదయం నుండి సాక్షాత్కరించబడుతుంది అదే బ్రహ్మంటే ఎంతకంటే బ్రహ్మ ఏం లేదు అభయము పూర్ణము దేశకాలంలోకి అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అదే బ్రహ్మ సో దానిని పొంది ఏనమ్మా ఆత్మ ఎవళ్ళు పొందిన వాళ్ళు ఋషయ అంటే దర్శనవంత ఋషి దర్శనాత్ అనే ఋషిధాతుకి దర్శనమర్థం సో ఆ దర్శనము విషన్ విషణవి అనమాట ఇంజేతనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళందరూ సీయర్ అని ట్రాన్స్లేట్ చేశారు ఋషికి సీయర్ అని దట్ ఈజ్ హౌ దే ట్రాన్స్లేట్ చూసివాడు అని అర్థం సో అందరూ చూసేవాళ్ళు ఏం కాదు ఎందుకంటే అందరూ చూసేది మిథ్య ఆ మిథ్య సత్యాన్ని చూసివాడే చూసివాడు మిథ్య వెనకాలం ఉండే సత్యాన్ని చూడాలంటే ముందు మిథ్యం చూడాలి వేర్ స్టార్ట్స్ ఎనీవే ఆ విధమైన ఋషి దర్శనవంత సో అంటే అహం బ్రహ్మాస్మి అని సో స్పష్టమైనటువంటి అవగాహన నేను పూర్ణుడను అనేటువంటి అవగాహన కలిగినటువంటి మహాత్ముడు ఋషి ఋషులు ఇక్కడ బహుచనం దర్శనవంత సో అందాము తేనై జ్ఞానే తృప్తాన బాహ్యేన తృప్తి సాధన శరీరోపచయ కారణేనా సో శంకర భగవత్వాలు కూడా అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు సో శరీర ఉపచయ కారణేనా తృప్తి అంటే ఆహారానికి సంబంధించిన దాన్ని తృప్తి అంటారు ఆ పదానికి అర్థం అది సో తృష్టి తృప్తి అని రతి అని మూడు ఉన్నాయి ఇంతకుముందు నేను ఒకసారి మీకు మనం చేశాను రతి అంటే కంపెనీ మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క సన్నిధిలో మీకు కలిగే సుఖానుభవానికి రతి అని పేరు మీరు కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే ఉల్లాసానికి తృష్టి అని పేరు ఆ రోజు అయితే మరోటం మరోటం మీరు కోరిన ఆహారం తిని ఆ తృప్తి అది తృప్తి అప్పుడు కలిగే ఉల్లాసానికి తృప్తి లేదు సో వీళ్ళు జ్ఞాన తృప్త జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నాడు శ్రీకృష్ణ జ్ఞానము అదొక గొప్ప తృప్తిని కలిగిస్తుంది సో భక్తులకి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని కీర్తించినప్పుడు వాళ్ళు దాంట్లో గొప్ప తృప్తిని పొందుతారు ఎవరే రామరసం మానస సో రామ అనేది అలాగే వాళ్ళు భావ భావనని బట్టి సర్వం యద్భావం తద్భవతి సో రామనామము యొక్క మహిమను గమనించిన వాడికి ఆ నామంలో అటువంటి రసం లభిస్తుంది వాడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడనుకోండి మీరు తీసుకువెళ్ళి కాపీ ఇచ్చారనుకోండి ఆ కాఫీ తాగే సుచకిష్టం ఉంటాడు సో కీర్తిస్తూ ఉంటాడు ఆ కాఫీ తాగడానికి ముందు కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ తాగడం అయిపోయిన తర్వాత కూడా వాడికి కంటిన్యూస్గా ఒకే రసానుభూతి కలుగుతుంది కాఫీ తాగినప్పుడు కాఫీ కారణంగా కలుగుతుంది కాఫీకి ముందు కాఫీకి తర్వాత నామాన్ని బట్టి లభిస్తుంది సో రసానుభూతి అలా అఖండంగా అలాగా నామాన్ని జపిస్తారు భక్తులు సో ఇక్కడ జ్ఞానము జ్ఞానమే అటువంటి తృప్తి సాధనం జ్ఞానైన తృప్తాహ సో ఆత్మ నిష్టలో అటువంటి తృప్తి కలుగుతుంది ఏమీ లోటు అని అనిపించదు అయ్యో మనకి లోటు ఉంది ఇది లేదు అది లేదు వీళ్ళు లేదు వాళ్ళు ఎందుకు వీళ్ళు వాళ్ళు ఊరికే ఇబ్బంది పెట్టడానికి తగ్గించి అంతకంటే ఉంది కాబట్టి వీళ్ళు లేరు వాళ్ళు లేరు అలాంటిది ఏమనిపించదు ఇది లేదు అది లేదని అనిపించదు అంతా జగత్తంతా మనదే దీంట్లో లేకపోవడం సో కనుక అదంతా కూడా రాంగ్ వే ఆఫ్ లుకింగ్ యర్ థింగ్స్ మనమే ఏం చేస్తామంటే సమస్యల్ని మనమే కల్పించుకుని మనమే కంప్లైంట్ చేస్తూ ఉంటాం మానవ స్వభావం అలాంటి దీన్ని ఎవడు కల్పించుకోమన్నాడు తర్వాత దాన్ని నివారణ కోసం పెద్దలసే ప్రయత్నాలు పెద్ద సిస్టము సమస్యల్ని నివారించడం కోసం పెద్ద సిస్టము ఈ మానవ స్వభావం అంత విడ్డూరంగా ఉంటుంది ఒకసారి నేను అట్లాంటిక్ సిటీ వెళ్తున్నా వెళ్తుంటే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ వరచు పెట్టి Do you have gambling problems? Dial 1800 so and so. 1800 is free and water. You can't go to the house. That's why I enter. If you're chasing a chase, you can't go to the house. You can't go to the house. There's a rider. There's a caveat. There's a half minute free. But that's why I said free and water. సో ఎలాగో ఫ్రీయే కదా మనకు నష్టమే వచ్చిందని ఇప్పుడు వన్ ఎయిట్ హండ్రెడ్ ఫోన్ చేస్తే నేను ఈ బిల్ బోర్డు చూశాను డూ యూ హ్యావ్ గ్యాబ్లింగ్ ప్రాబ్లమ్స్ డయాల్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా వరుసగా బిల్ బోర్డ్స్ కనపడ్డాయి నాకు వితిన్ టెన్ మైల్స్ డిస్టెన్స్లో అప్పుడు అడిగానే ఈ గ్యాంబలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడికి డైవింగ్ చేయడం ఏమిటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే అంటే డబ్బు తక్కువైనప్పుడు వాడు ఏమైనా అప్పిస్తాడా ఏమిటి వాడిని వాడి గ్యాబ్ ప్రాబ్లం అంటే అలాగే కాదండి గ్యాంబ్లింగ్ బికమ్స్ ఎన్ అడిక్షన్ వాడికి అడిక్షన్ అయిపోతుంది ఎలాంటి అడిక్షన్ అయిపోతుందంటే స్లాట్ మెషిన్స్ అవి ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటాయి వాటికి సెలవు అవే ఉంటాయి ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ క్రియేట్ అయిపోయింది లోపల చక్కగా దీపాలు అవి వెలుగుతూ ఉంటాయి వాడికి పొగలు రాత్రులు తెలిసే అవకాశమే ఉండదు ఆహారం వాడి దగ్గరకి సప్లై చేస్తారు డ్రింక్స్ వాడి దగ్గరకి సప్లై చేస్తారు వాడు ఆడుతూ ఉంటాడు ఇప్పుడు ఏమైపోతుందంటే వాడి పరిస్థితి ఇంకా బాడీ కోఆపరేట్ చేయని స్థితి వచ్చేస్తుంది తెలవారు భాని మూడు అవుతుంది నాలుగు అవుతుంది వాడు పొగలంతా ఆడుతున్నాడు రాత్రికి అంతా అంతకు ముందు రోజు కూడా దాంట్లోనే ఉన్నాడు బాడీ ఇంకా కోఆపరేట్ చేయదు ఫైనాన్షియల్ సిచ్యువేషను ఘోరంగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది కానీ హీ కెనాట్ స్లీప్ హీ కెనాట్ స్టాప్ ప్లేయింగ్ హీజ్ సైకలాజికల్లీ అడిక్టెడ్ దీన్ని గ్యాంలింగ్ ప్రాబ్లమ్స్ అంటారు ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము మీకు వైద్యం చేస్తాము అని బిల్ బోర్డ్స్ ఈ బిల్ బోర్డు ఎక్కడుంటాయి ఈ కెసీనోలు పక్కనే ఉంటాయి బిల్ బోర్డ్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేసుకున్నారు దానికి సొల్యూషన్ ఎవరు ఉంటాయి ఎవరు క్రియేట్ చేశారంటాను ఎంత విద్దూరంగా ఉందో చూడండి అసలు ఈ కెసీనోలు పెట్టుకోవడం ఈ గ్యాంబిలింగ్ ప్రాబ్లమ్స్కి మళ్ళీ డాక్టర్లను పెట్టుకోవడం కెసినోలు పెట్టుకోలేదనుకోండి యూ డోంట్ హ్యావ్ గ్యాంబిలింగ్ ప్రాబ్లమ్స్ వీడు కెసినోకి వెళ్ళలేదనుకోండి వాళ్ళు పెట్టుకున్నారు వీడు వెళ్ళలేదనుకోండి ఈ నాట్ హెవ్ గ్యాంబిలింగ్ ప్రాబ్లమ్స్ ఈ నీట్ నాట్ డైల్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఉండాలి ఎందుకు అసమానం చేస్తారు సో ఈ విధంగా మనిషి తన సమస్యలని తానే సృష్టించుకుని దాని మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు జ్ఞానమైన తృప్త ఇంకైతేనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ వయసులో మేము సంస్కృతం ఎందుకు చదువుకోవాలి అంటే దాంట్లో ఒక తృప్తి ఉంది ఆ విజ్ఞానం జ్ఞాన తృప్తి అది ఇక్కడ చెప్తున్నది ఆత్మజ్ఞానానికి సంబంధించిన తృప్తి బట్ సంహవ్ మనం చదివే సంస్కృతం మనం చదివే వ్యాకరణం అది కూడా యాజ్ ఎన్ ఏ వే ఆత్మజ్ఞానం వైపుకు దారి తీసుకోలేదు కానీ మీకు భాష్య పంక్తులు చదువుతూ ఉంటే మీదది ఫెమిలియర్గా ఉంటుందని అభిప్రాయం ఫెమిలియారిటీ వస్తుంది సంస్కృతం చదువుతూ ఉంటుంది రామశబ్దం కటస్థం చేశారనుకోండి జ్ఞానేన తృప్తాహనగానే ఓ ఇది రామాయణలాగే ఉండే ఇది తృతీయభక్తి రాని తెలుస్తూ ఉంటుంది అది ఫెమిలియర్గా ఉంటుంది లేకపోతే మీకు జ్ఞానేనా అన్నా ఒకలాగే ఉంటుంది జ్ఞానాథ అన్నా ఒకలాగే ఉంటుంది అన్నీ ఒకలాగే కనపడుతూ ఉంటాయి ఫెమిలియారిటీ ఉండదు ఎంజాయ్మెంట్ తక్కువ కాబట్టి జ్ఞానము విజ్ఞానము సో ఆత్మజ్ఞానము దానికి సహకారిగా ఉండేటువంటి ఇతర సమాచారం ఏదైతే ఉందో వీళ్ళంతని కూడా ఆస్వాదిస్తుంటే దాంట్లో ఒక తృప్తి ఉంటుంది కాబట్టి తృప్తి అన్నది వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ డిస్కవర్ లేకపోతే బాహ్యము పదార్థాలలోనే తృప్తి ఉందని మీరు అనుకుంటే ఆయన అంటున్నారు ఒళ్ళంతా లాభెక్కిపోతుంది అంతకంటే ఉపయోగం ఏమి ఉండదు అంటున్నారు సో బాహ్యేల తృప్తి సాధనే శరీర ఉపచయ కారణమైన ఉపచయం అంటే లాభెక్కడం బాహ్య తృప్తి సాధనాల మీద ఆహారపడాలనుకోండి ఇప్పుడు సపోజ్ సాయంకాలం ఐదు గంటలకు ఆకలి వేసిందనుకోండి ఆకలి చక్కగా స్నానం చేసి ఒక అరగంట సేపు పావు సేపు జపం చేసుకుని ఆ తర్వాత భాష్యమో ఏదో చూస్తున్నాయి ఆ తర్వాత ఏదైనా కొంత రామాయణమో అటువంటి ఉల్లాసకరమైనటువంటి పుస్తకం ఏదో అలా చేసి ఎనిమిది గంటల దాకా ఈ జ్ఞాన విజ్ఞానాలతో రెడ్డి వేసే అడుగుతూ ఎనిమిది గంటలకు హాయిగా ఫోన్ చేయొచ్చు అలా కాకుండా ఐదు గంటలకు ఆకలి వేసిన అంటున్నాయి మసాలా దోశ ఏదో పుచ్చుకుంటారనుకోండి యూ డూ ఇట్ డే ఆఫ్టర్ డే యువర్ వెయిట్ విల్ పుట్ ఆర్ విట్ విల్ గో అప్ పుట్ కాదు ఇట్ విల్ గో కాబట్టి సో ఈ బాహ్యమైన తృప్తిని అపేక్షించడం సో ఆకలిగా ఉండటము ఆకలిని ఆస్వాదించటము అది చాలా మంచి లక్ష్యం శరీరానికి మంచిది మనస్సుకు మంచిది అన్ని విధాల మనిషి యొక్క సాధనకు కూడా మంచిది అంటే ఆకలితో మన మనం ఆడిపోమని నా కాదు ఎంతో కొంత ఆకలిని ఆస్వాదిస్తూ ఆకలి వేయడం పాపం అన్నట్టుగా ఆకలి వెయ్యదా అనేది దాన్ని ఏదో డబ్బు చేసేసి నేను అమెరికాలో అడుగుతూ ఉంటాను టెన్ ఓ క్లాక్కి నేను క్లాస్ తీసుకోవటానికి ముందు కాఫీ తాగడానికి వెళ్తాను వెళ్తే అప్పుడు స్నాక్స్ కాఫీ తాగుతూ ఉంటాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి హార్త్ అయిపోయిన ఉంటుంది మళ్ళీ లంచ్ మీద దండయాత్ర చేసేసి లంచ్ చేసి ఎలాబరేట్గా నడుస్తూ ఉంటుంది నేను ఒక మాట అడిగాను క్లాస్ సత్సంగంలో అడిగాను మీకు ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తుందా డూ యూ ఫీల్ హంగ్రీ మీరు చాలు మీ ఫెయిల్ డూ యూ ఫీల్ హంగ్రీ అసలు ఈ వాళ్ళు ఎప్పుడూ వేసుకోలేదు ఇప్పుడు మీరు వేసుకుని మాకు సమాధానం చెప్పండి ఎందుకంటే నిద్ర లేస్తూనే కాఫీ తాగేస్తున్నారు ఇంకో స్నా ఇంకో అరగంట స్నానం అది చేసేప్పటికి ఏదో పెద్ద ఎక్సర్సైజ్ చేసేసినట్టుగా టిఫిన్ తినేస్తున్నారు పదికి మళ్ళీ స్నాక్ అంటున్నారు స్నాక్స్ రకరకాల స్నాక్స్ ఉంటాయి ఇలా సర్కుల స్నాక్స్ ఉంటాయి అది కాఫీతో పాటుగా చదువుతూ ఉండొచ్చు అండి ఓ హండ్రెడ్ గ్యాలరీస్ ఉంటుంది సో మచ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ ఇట్స్ స్వీట్ అండ్ ఆల్ దాట్ కాఫీతో పాటు దింక్ so you thing there are 65000 varieties of snacks in united states isanga vale galiki there is no knowledge so you need to do saavajaram lele saakristu unta akkad balu vella kurchuvi nu illade saavajaram leke desu saakristu unta new york trails odi tusi valaki teliyedi so so snacks minister 1230 lunch time aashrama unta 1230 lunch time so lunch time lo meeku aakalu unda lekone vellu tinese yali so velli tinese staram మళ్ళీ ఫోర్ ఓకి స్నాక్స్ మళ్ళీ సెవెన్కి లంచ్ డిన్నర్ ఇంక ఇంకెప్పుడు వీడికి ఆకలి వేసింది ఆకలి ఎప్పుడైనా వేసిందా ఈ ప్రశ్న నేను అడిగితే కరెక్ట్ స్వామీజీ మాకు ఎప్పుడు తోసనే లేదు ఆకలి ఎప్పుడు ఎందుకంటే ఆకలి వేయడానికి ఛార్జ్ కదా సో ఆ తృప్తి సాధనం మీద ఆధారపడితే ఎందుకంటే శరీర ఉపచయ కారణమైన వాక్యమైన తృప్తి సాధనల మీద కనుక మీరు నిర్భరంగా దాని మీద భరోసా పెట్టుకుని ఉంటే శరీర ఉపచయ కారణమైన ఉపచయం అంటే పెరగడం దేహానికి పేరు దిహ ఉపచయైన దాటు దేహం వచ్చింది ఈ శరీరము ఒళ్ళు పెంచుకోవడం తప్ప ఉపయోగమై ఉండదు తృప్తి అలాగా తృప్తి మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి ఎంతసేపు ఉంటుంది తృప్తి ఎవరితోటో కబుర్లు చెప్తే అది తృప్తి అని కూడా తెలియకుండగా మనస్సు ఇంకెక్కడో ఉండగా ఈ ఐస్ క్రీమ్ అంతా లోపం వెళ్ళిపోతుంది అక్కడే మనస్సు పెట్టే ఐస్ క్రీమ్ తింటే ఇంకేమి డిస్ట్రాక్షన్ అయినా అక్కడే మనస్సు పెట్టే ఐస్ క్రీమ్ అంతా తింటే ఐదు నిమిషాలు ఆరు నిమిషాలో ఉంటుంది తృప్తి అక్కడితో తృప్తి ఆకరు ఇంకా ఆ తర్వాత దాని దాన్ని ది సిస్టమ్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ సిస్టమ్ దాన్ని వర్కౌట్ చేసి దాన్ని పచనం చేసేప్పటికి సిస్టమ్కి బోల్డ్ పని అవుతుంది అండ్ సిస్టమ్ అబ్జర్వ్ చాలా దాంట్లో ఉండే ఫ్యాట్ని తర్వాత షుగర్ని వాటి అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేసి ఆల్ దట్ ఐస్ క్రీమ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఫ్యాటీ మాసస్ ఆల్ ఓవర్ ది బాడీ కాబట్టి శరీరం ఉపజయకారమైన ఐస్ క్రీమ్ బహుత్ మజా అయ్యేగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఈ మజా అనే మాట ఎప్పుడైతే మీరు అన్నారో అప్పుడే చాలా హానికారకం కాబట్టి తృప్తి సాధనంగా మీరు ఆహారాన్ని పెట్టుకోవద్దు ఆహారము బతకడం కోసం బతకడం కోసం తినడం అంతే దాంట్లో మజాని స్వీకరించే ప్రయత్నం చేయద్దు మజ జ్ఞానంలోనే సంపాదించాలి జ్ఞానతృప్త కొంచెం ప్రాక్టీస్ చేయటమే అంతా ఒక్కసారి ఆ కిటుకు ఆ పట్టు దొరికిందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ తర్వాత కృతాత్మాన పరమాత్మస్వరూపేణ నిష్పన్నాత్మాన సంత కృతాత్మాన అంటే చేయబడిన ఆత్మగలవారు చేయబడిన ఆత్మ అంటే ఉన్నతికి తీసుకొని పోబడిన ఆత్మగలవారు ఇప్పుడు పదో తరగతి విద్యార్థి పదో తరగతి వేసాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఇంటర్మీడియట్లో చేయాలి కష్టపడతాడు రెండేళ్ళు కష్టపడతాడు ఈ రెండేళ్ల కష్టంతో వాడు సాధించింది ఏమిటి అంటే కేవలం పదో తరగతి ప్యాస్ అయిన తనని ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆ లెవెల్కి తనని తాను పైకి పట్టుకెళ్ళాడు అదే కృతాత్మ అంటే డిగ్రీ చదువుతాడు అక్కడ వాడు ఏం చేస్తున్నాడు తనని తాను ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్తున్నాడు అదేవిధంగా వేదాంతంలో ఆత్మా ఆత్మజ్ఞానానికి సంబంధించి కృతాత్మ అంటే దేహాత్మభావంలో ఉండకుండా దేహమును సాక్షిగా దర్శిస్తూ దేహ విలక్షణమైన ఆత్మ వివేకం దేహ ఆత్మ దేహ విలక్షణమైనది అని అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ వివేక ఎప్పుడైతే మీరు ఆ పనిచేశారో దేహంతో తాదాత్మ్యమైపోయి జడీభావాన్ని దేహం జడం కదా జడీభావాన్ని పొందినటువంటి ఆత్మను దేహ విలక్షణమైన సాక్షి స్థితికి తీసుకువెళ్ళారు అది కృతాత్మ ఫస్ట్ లెవెల్ దెన్ దట్ సాక్షి ఇస్ పూర్ణం క్షేత్రజ్ఞించాపి మాం విద్ధి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే క్షేత్రమును క్షేత్రం యో వేత్తి సహా క్షేత్రజ్ఞ నీవు క్షేత్రము కాదు క్షేత్రం అంటే దేహం నీవు క్షేత్రజ్ఞుడవు అది తెలుసుకో అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ వివేక ద సెకండ్ లెవెల్ ఆఫ్ వివేక వన్ మోర్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ వివేకా ఏమిటంటే ఆ క్షేత్రజ్ఞుడు ఆ సాక్షి చైతన్యము పూర్ణము దాని ఎందుకు ఏ లోటుపాట్లు లేవు అదే బ్రహ్మా అంటే సో అది సెకండ్ లెవెల్ సో ఫస్ట్ లెవెల్ మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్ లెవెల్ హ్యాపన్స్ ఆల్ ఇట్స్ ఓన్ సో ఈ విధంగా ఈ రెండు లెవెల్స్లోనూ వీడు సక్సెస్ అయినాడు ఈ రెండు లెవెల్స్లోనూ పాస్ ఉత్తీర్ణుడైనాడు ఉత్తీర్ణ పదం ఎలా ఉన్నటువంటి ఉత్ తీర్ణ కూతంటే పైకి తీరన దా తనని తాను దాటించుకుంటాడు సో ఆ విధంగా సో నిష్పన్న ఆత్మాన సంత ఆత్మను దేహాదీలో ఎందు తాదాత్మ్యాన్ని చెంది జడీభావాన్ని పొంది ఉన్న ఆత్మను దానిని బయటికి తీసి నిష్కృష్ట చేసి ఎక్స్ట్రాక్ట్ యాజ్ ఇఫ్ యూ ఎక్స్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఐడెంటిటీ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ క్లీన్ కృతాత్మాన నిష్పన్నాత్మాన సంత వీతరాగా విగతరాగాది దోషా చూడండి అనరాస్పర భాష్యం వీత అంటే వి ఇతది వి ఇత వి ఉపసర్గ ఇత ఇను గత ధాతు ఇత ఇను గతకి తప్రిచయం చేస్తే గమ్ముకి తా చేస్తే గత అయింది కదా త అనే తకార ప్రకారాలు కా కా ఏమో అది సంజ్ఞ అంచేత ఆద్యంతగితం అంతావయవంగా వస్తూ ఉంటుంది సో గమ్ త గత ఉంటుంది అమ్ముపోయిన అలాగే ఇణు త ఇత అది సో ఫస్ట్ పార్టీసిపుల్ ఫామ్ అది సో వి ఇత అంటే వి గత ఆయన అలరాశారు విశేషముగా తొలగిపోయిన అంటే చాలా అధికంగా తొలగిపోయాయి ఉన్నాయా లేదా అని కూడా చెప్పడానికి వీళ్ళనంతగా తొలగిపోయాయి ఏమిటవి రాగా రాగములు రాగములు అంటే రాగా అది దోషాహ రాగంతో పాటుగా ద్వేషం కూడా వస్తూ లైక్స్ అండ్ డిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండకూడదు మనం ఏం చేస్తామంటే చాలా సోఫిస్టికేటెడ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ పెట్టుకుంటాం లైక్స్ అండ్ డిస్లైక్స్ అనవసరం వాట్ ఈజ్ ఇట్ దట్ యూ లైక్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ డిజ్లైక్ భోజనం ఏదో లైక్స్ అండ్ డిస్ లైక్స్ పెట్టుకోకూడదు ఏది ఉంటే తినేయడమే న్యూట్రిషన్ అవి చూసుకోవడము వడ్డించింది ఏదో తినేసి లేదు చక్క మనం నో లైక్స్ అండ్ లేదు ఒకప్పుడు అడుగుతారు మీకు ఏది ఇష్టం అని అడుగుతారు చాలా ఇబ్బంది అవుతుంది సమాధానం చెప్పండి ఎందుకంటే ఎప్పుడు ఫలానాది ఇష్టం అని ఎప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఇప్పుడు దాన్ని మనసులో సమాధానం చెప్పాలంటే ఎక్కడ వెతకాలి బుర్రలో వెతికి సమాధానం చెప్పి సమాధానం ఓకే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాము అని వెతికితే ఏమో అక్కడ గ్యాప్ శూన్యం ఏమి సమాధానం లేదు అక్కడ సమాధానం లేదు సమాధానం ఉంటే చెప్తాం కానీ లేకపోతే ఏం చెప్తామండి సమాధానం లేదు అలా కాదు చెప్పండి అంటే అప్పుడు ఓకే ఏదో ఒక సమాధానాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి చెప్పండి అంటే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలండి అప్పుడు ఏమవుతుందంటే ఏది మనం ముందుకు వస్తే అదే మహాపుణ్యం అయిపోతుంది సో నో డిస్ నో లైక్స్ డిస్ లైక్స్ దేనికి అసలు లైక్స్ డిస్ లైక్స్ పెట్టుకోకూడదు చాలా తక్కువ ఏదో పిసర ఉంటాయి అంటే బంధించని లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉంటాయి శ్రీకృష్ణుడు మురళే వాయించేవాడు గిటార్లో అవి వాయించి పడతాడు ఈ లైక్ మురళే అలాగంటే మేము బంధించని లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉంటాయి అవి బంధించవు సో అలాంటి సమ్ సమ్ సింపుల్ లైక్స్ అండ్ డిజ్లైక్స్ అది అసలు రాగద్వేషాల కింద చెప్పడానికి వీల్లేదు అది మనిషిని ఒక మార్గంలోకి నెట్టివేయము అటువంటివి ఏవో కొద్దిగా ఉంటాయి నష్టం లేదు విశేషంగా తొలగిపోతాయి మినిమం ఏవో హార్మ్లెస్ రాగద్వేషాలు ఉంటాయి పేతరాగా ఆ స్థితి చేరుకోవాలి ఒక మిసరు మనస్సుని నేను తరచుగా చెప్తూ ఉంటాను మనస్సును అలర్ట్గా ఉంచాలి అని అవేర్నెస్ సో ఆ సాధానత జాగరూకత పెట్టి ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ని న్యూట్రలైజ్ చేస్తారు ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నీ కూడా మనం ఈ కమర్షియల్స్ ఇవి విని విని విని తెచ్చిపెట్టుకున్నాం శృతి విప్రతిపన్న శ్రీకృష్ణుడు శృతి విప్రతిపన్న విని విని విని మనస్సంతా చెడగొట్టు కూర్చున్నావు అని అర్జునుడు విప్రతిపన్న అంటే పూర్తిగా పాడైపోయింది అర్థం విరుద్ధం ప్రతిపన్న సో విని విని విని సో ఏవేవో వింటూ ఉండడం విని విని విప్రతిపన్న సో ఆ విధంగా రాగద్వేషాలని నిర్మాణం చేసుకుంటుంది వీ షుడ్ నాట్ హ్యావ్ దా బట్ ఇక అతీతంగా ఉండాలి మహాత్ములు అలా ఉంటారు రాగాది దోష సో రాగద్వేషములకు అతీతంగా ఉంటారు ప్రశాంత ఉపరతేంద్రియా ఈ మీమాంసలో జ్ఞానభా బ్రహ్మీభావాన్ని పొందిన మహాత్ముడు ఎలా ఉంటారో చెప్తారు మీమాంసలు స్థిత ప్రజ లక్షణాలు చెప్పినట్టుగా కానీ అవి సాధకులకు ఉపయోగపడతాయి ఎప్పుడూ కూడా మహాత్ముల లక్షణాలు సాధకులకు సాధ్యములుగా అవి మనం సంపాదించుకోదగినవి వీటిని మనం సంపాదించుకోవాలి అనే ప్రేరణ ఇచ్చేందుకు ఉపయోగపడతాయి అందుకోసం వర్ణిస్తారు సో ప్రశాంత ప్రశాంత అంటే ప్రసన్నముగా ప్రశాంతముగా ఉండవరు సో ప్రశాంత కూడా మీకు అశాంతికి ఆపోజిట్ ప్రశాంతి శాంతి ప్రశాంతి ప్రకృష్టమైన శాంతి అసలు అశాంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా ఇంద్రియముల నుండి వస్తుంది అశాంతి అంటే మానసికమైన కల్లోలము అలర్జడి అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంద్రియాల నుంచి వస్తుంది మీరు కంటితోటి ఎవేవో చూస్తూ ఉంటారు చూసి చేసి వెతికి వెతికి చూస్తూ ఉంటారు చెవితోటి వింటూ ఉంటారు నాలుగుతోటి రుచువులు చూస్తూ ఉంటారు ముక్కుతోటి ఆగ్రాణిస్తూ ఉంటారు చర్మతో ఇంకొకటేదో చూస్తూ ఉంటారు స్పరిశకి సంబంధించినవి మరి ఇన్ని చేస్తూ ఉంటే మరి ప్రశాంతి ఎక్కడి నుంచి వస్తుంది అశాంతి వస్తుంది ఇంద్రియ వ్యాపారములను నిరంతరంగా చేస్తుంటే అదే అశాంతి అశాంతికి డెఫినేషన్ ఇంద్రియములు నిరంతరముగా వ్యవహరించుతుట వ్యాపృతములై ఉండుట ఎంగేజ్ అయి ఇంద్రియములు నిరంతరంగా ఎంగేజ్ అయి ఉంటాయి దట్ ఈస్ ది అశాంతి యూ స్టాప్ ఎంగేజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దేర్ ఇస్ లూ స్కోప్ ఫర్ అశాంతి అసలు అశాంతి అది ఎందుకు వస్తుంది అశాంతి సో దాన్నే వైరాగ్యం ఉంటారు విరక్తుడున్నాడు శాంతంగా ఉంటుంది రక్తుడు ఉన్నాడు వాడికి శాంతి ఎక్కడదండి శాంతి కుతహ అనేదో సంసారంలో రక్తుడు సత్తుడు ఉంటాడు చూసారా రక్తుడు అంటే ప్రేమ కలవడు సంసార అటాచ్మెంట్ కలవాడు సత్తుడంటే దానికి అతుక్కుపోయిన వాడు సంవసారానికి అతుక్కుపోయిన వాడు వాడికి శాంతి అక్కడి నుంచి వస్తుంది వేర్ ఫ్రమ్ హేవిల్ గట్ శాంతి కనుక ప్రశాంత సకల ఇంద్రియ వ్యాపారములను ఉపసంహారం చేసి అలా ప్రశాంతం సో తే సర్వ తే ఏవంభూత అక్కడ త ఏవంభూత అని ఉంటుంది సంధి విడతిస్తే తే అవుతుంది తే ఏవూత సర్వగం व्या आकाशवत्वतर्वत्र प्राप्य नोपाधिपरचि एक ते प्राप्य वहात् पेंभूता उहात्म पे पुतार ब्रह्म ने पुतार పరమేశ్వరుణ్ణి పొందుతారు ఎటువంటి పరమేశ్వరుని శంకరులు ఏమంటున్నారు చూడండి ఎటువంటి పరమేశ్వరుణ్ణి పొందుతారంటే నా ఉపాధి పరిచ్ఛిన్నేన ఏకదేశేనా అని రాశారు ఒక ఉపాధి చేతను పరిచ్ఛిన్నుడయ్యి అంటే ఒక ఉపాధికి లిమిట్ అయ్యి ఒక స్థానానికి ఫిక్స్ అయిపోయిన దేవుణ్ణి పొందేడన్నట్టుగా కాదు ముందు ఎలా కాదో తెలుసుకుంటే ఎలాగో తర్వాత తెలుసుకోవచ్చు నా ఉపాధి పరిచ్ఛిన్నేన ఏకదేశే కపిల దేవహూతి సంవాదంలో దీంట్లో భాగవతంలో వస్తుంది రెండో వాల్్యంలో ఉందా ఈ కపిల దేవభూతి సంవాదం యా రెండో వాళ్ళ్యం తృతీయ స్కంధంలో కపిల దేవహూత సంవాదం ఉంది సో దాంట్లో వస్తుంది కర్దము మహర్షి తపస్సు చేస్తాడు ఆయనకి భగవానుడు ఆయనకి కొడుకే పుడతాడు అవతారం కపిలావతారం కొడుకే పుడతాడు సో ఆ కొడుకు దగ్గర పర్మిషన్ తీసుకుని కర్ధముడు సన్యాసం తీసుకుంటాడు తన ఇంట్లో భగవానుడు తెలుసాయనకి తెలియకపోతే కొనసాదో పొరపాటుచిన సన్యాసం లేదు తెలుసా ఆయనకి ఆ కొడుకు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు ఆ ఉయ్యాలకి నాలుగు నమస్కారం చేసి హే కపిలా నీవు సాక్షాత్తు విష్ణు భగవానుడవు మా ఆ అభాగ్యుని ఇంట్లో అవతారం చేసినావు ఇది పరమేశ్వరుని యొక్క భక్తవత్సలతకి తార్కాణం ఇది ఇంతకంటే పెద్ద తార్కాణం ఉంటే ఉంటుంది సో మా అల్పుల గృహంలో స్వయంగా అవతరించి మా మాకు మా మర్యాదని మా లోకంలో ఉండేటువంటి హోదాని నీవు బాగా పెంచినావు అని ఇలా మాట్లాడతాడు నేను సన్యాసం తీసుకుని ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి దర్శించి సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పొందాలి సర్వవ్యాపకుడు నిన్ను పొందాలి అని అనుకుంటున్నాను నాకు పది సన్యాసానికి అనుమతి ఇవ్వాల్సిందేంటే బాగుంది నేను నిర్ణయం వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపిస్తాను సో అంటే ఉపాధి పరిచ్ఛిన్న ఏకదేశ ప్రాప్తి ఏకదేశం అంటే ఒక స్థానంలో ఉపాధి అంటే ఒక రూపానికి ఒక ఆకారానికి కండిషన్ అయిపోయి లిమిట్ అయిపోయి ఉన్నటువంటి దేవుణ్ణి పొందుట అదైతే ఆయనకి ఆల్రెడీ పొందాడు కదా ఇంకే మళ్ళీ ఇంకేమిటి పొందాడు కదా ఆ పొందిందాన్ని అట్టబెట్టుకోవచ్చు ఇక్కడ అట్టపెట్టుకోవాలంటే ఏమీ చేయక్కర్లేదు అక్కడ ఇంట్లో ఉండడమే చేయాల్సింది ఆల్రెడీ హీజ్ ఇది హౌస్ అది కూడా కొత్తగా ఏమీ మొదలక్కర్లేదు బట్ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ అది అంటే వెరీ మీ ఇంటర్మీడియట్ ఇష్ట కాబట్టి ఈశ్వరుణ్ణి పొందుతారు ఈ మహాత్ములు అంటే ఆ విధంగా పొందరు ఆ విధంగా నేను టిబెట్ వెళ్ళా టిబెట్లో ఎవ్రీథింగ్ ఈజ్ యునీక్ మీకు టిబెట్లో స్కై ఇలా ఉండదు అక్కడ స్కై ఈజ్ డిఫరెంట్ స్కై All together different, and it is more blue, bluish, where is navy blue, the blue color meet up here, all that blue color can put up. That was the sky, there was nothing more than a degree. That was the very needy, very open spaces, huge open spaces, I don't want open spaces to go down. If you look at the sky, you can see the studios, you can see the hills, you can see the hills అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అలా ఓపెన్ స్పేసెస్ అన్నట్టుగా అనిపిస్తుంది సో వెరీ హ్యూజ్ ఓపెన్ స్పేసెస్ దెన్ సన్ చాలా చలి ప్రదేశం విపరీతమైన గాలి వెరీ కోల్డ్ ప్లేస్ సమ్మర్లో దెన్ యూ ఫైండ్ స్నో క్యాప్డ్ మౌంటైన్ పీక్స్ ఆల్ అరౌండ్ వాటి స్నో కలిగి ఈ కొండ నదులు చిన్న చిన్న చిన్న చిన్న కాలంలో ఎన్నెన్నో న్యాచురల్ స్ట్రీమ్స్ కోకోళ్ళలో ఇంతట్లోకి మధ్యలో సదస్సులు ఇవన్నీ కనబడతాయి ఇంతే కాకుండా ఇదంతా నేల మీద మీరు ఆకాశంలో చూస్తే ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఇట్ సంథింగ్ వెరీ స్పెషల్ సో యూవీ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ హీట్ని తట్టుకోవడం కష్టం యూఆర్ అన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ హయ్యెస్ట్ ప్లాట్ మీద ఉంటారు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది మైండ్ సరిగ్గా పనిచేయాలి ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా అంటే న్యూరాన్స్ ఫంక్షనింగ్ బాగా డౌన్ అవుతుంది మీకు అక్కడ ఒక బిలది రాదు మాట్లాడదాం అనుకుంటే ఒక బిలది రాదు పదాలకు తడువుకోవాల్సి వస్తుంది సో ఇటువంటివన్నీ తర్వాత న్యాచురల్ ఫినామినా ఉంటాయి నేను ఇవన్నీ అలా పరిశీలిస్తూ ఉండేవాడి ఆ కైలాస పర్వతం ఉంటుంది ఎప్పుడూ మేఘాల్లో మునిగిపోయి ఉంటుంది సడన్గా దర్శనమిస్తుంది ఏదో మనల్ని అనుగ్రహించడం కోసం అయినట్టుగా సడన్గా దర్శనం చేసింది సో అయ్యయ్యో కైలాసం మూతపడిపోయిందర జనరల్ డైరెక్షన్ ఉంది చెప్పేసి కైలాసం ఏం కనపడలేదు అని అనుకుని లోపల హే శివా శివానం ఉన్నామో శివాని శివ ఈ లోపల వాళ్ళు అమ్మా ఈ రకంగా అవుతూ ఉంటాం ఈ వెళ్ళిన మహాత్ములు ఏం చేస్తారంటే ఈ మొత్తం ది హోల్ ల్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ అండ్ ఫుల్ ఆఫ్ నావెల్ థింగ్స్ కదా వాటిల్లో ఏవో రెండు మూడు పట్టుకుంటారు పట్టుకుని అవన్నీ నామూలంగానే అయ్యాయి అని చెప్తారు ఇక్కడ గెట్ మై పాయింట్ అదేదో వాళ్ళ ఓన్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తారు ఏదో ఒకటి పట్టుకోవచ్చు ఆ దృష్టి ఉండాలి కానీ మీరు కైలాసం వెళ్ళారు మీకు అక్కడ ఏమైనా మిరకుల అనుభవానికి వచ్చా వచ్చాయి అని ఆ మిరకుల అనుభవానికి రావడం తన మహిమ కింద ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ డూయింగ్ దాట్ ముఖ్యంగా మానవ సరోవరం దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడ ది సన్సెట్ ఈజ్ వెరీ స్పెషల్ అదో ఫోటో తీయటం వీడియో తీయటం వీడియో తీసి ఇగో ఈ మహాత్ములు వచ్చిన కారణంగా ఒక ఒక దేవత అదో బొమ్మ రూపంగా నదిలో స్నానం చేసుకున్నాడు అని అని అలాంటి దర్శనం ఇంకెవరికీ కలగలేదు వీరికే అయింది అంటూ ఉండడం ఈ విధంగా ఒక మిస్టరీగా దాన్ని ప్రతిపాదిస్తూ మేమందరం కూర్చుని కైలాసం కనపట్టలేదు ఓ నమ శివాయనమ శింగ చేసే పనే ఉంది ఏదో ఓ నమ శివాయి జపం చేస్తున్నాం ఇంతట్లోకి కైలాసం కనపడింది అదిగో నేను ఉండబట్టే కైలాసం కనపడింది అని ఈ విధంగా పీపుల్ ఒకప్పుడు ఇట్ ఈస్ గ్రాఫ్టీ అంటే కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేసింది ఒకప్పుడు అమాయకత్వం చేత అలా చెప్తూ ఉండొచ్చు అలాగన్నీ చెప్తా చెప్పి మొత్తానికి ఎలాగైతేనే ఆ దేవుడు అనేవాడిని ఒక విశిష్ట దేశానికి విశిష్ట స్థానానికి విశిష్ట రూపానికి విశిష్టమైన ఆకారానికి కట్టిపాడవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అక్కడ ఉండే ఎవరీ పార్టికల్ ఎవ్రీ ఫినమినన్ ఈజ్ గాడ్స్ రిఫ్లెక్షన్ అని దర్శించే ప్రయత్నం చేయరు దాంట్లో ఈశ్వరుని యొక్క మహిమను దర్శించి ప్రయత్నం చేయరు అదంతా ఉపయోగించి తన మహిమని ప్రకటించే ప్రయత్నం చేస్తాను అహంకారాన్ని బలం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పిస్తే అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి చాలా దురదృష్టకరమైనటువంటి అప్రోచ్ కాబట్టి అలా ఎన్నడూ ఉండకూడదు సర్వగం సర్వ ఏ పరిచ్ఛిన్నమైన ఏకదేశ రూపంగా దర్శించానని చెప్పి అలా నేను దర్శించాను కాబట్టి అది నామహిమయే అని చెప్పేటువంటి ప్రయత్నం అలాగే మహాత్ములు ఎన్నడూ చేయాలి ఎన్నెవరు కూడా సర్వగం ప్రాప్త్య సర్వవ్యాపినమైన వ్యాపి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుతారు ఎంత సర్వవ్యాపకుడు అంటే ఆకాశవత్ అని అంటున్నారు ఆకాశము వలే ఇన్ఫ్యాక్ట్ శృతి కూడా ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఆకాశవత్ సర్వగత అంటే దేశ పరిచ్ఛేదములకు అతీతమైన వాడు ఈశ్వరుడు నిత్య అంటే కాల పరిచ్ఛేదములు అతీతమైన వాడు ఆ విధంగా ఈశ్వరుణ్ణి శృతి బోధిస్తూ ఉంటుంది ఏదో ఒక పర్టికులర్ ఫినమినా చూపి అలాగే ఇంకా ఏం చేస్తారంటే హోమం చేస్తారు హోమం చేసినప్పుడు నార్మల్గా హోమానికి విధి ఏమిటంటే చిన్న అగ్నిహోత్రం పెట్టుకుని సమిధ కావలసి వచ్చినప్పుడు చిన్న పుల్ల వేయటం నెయ్యి కావాల్సి నాలుగు చొక్కలు నెయ్యి వేయటం ఆ అన్నప్పుడు రెండు చొక్కలు నెయ్యి పడాలి వైదికులు మంచి సమర్థులైనమం చేయడం నేను ఎదుగుతున్నాను చిన్న హోమంలో వాళ్ళు మొత్తం యజ్ఞం ఉంద దాంతో చేసేస్తారు పెద్ద ఆర్భాటం చేయడం కానీ కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు చేసి యజ్ఞం విసరంత యజ్ఞం ఏదో పేరు పెట్టడం స్మార్థ యజ్ఞం ఏదో చండీ యజ్ఞమనో లేకపోతే నారాయణ యజ్ఞంనో లేకపోతే ఏదో పేరు పెట్టడం ఉంటాయి ఏముంది ఏవో మంత్రాలు ఉంటాయి కదా గీతాయజ్ఞం అని అన్నారు అంటే నేను నాన్న గీతాయజ్ఞం అంటే ఎదురు పాఠ చదువుతారే ఓకుల అవి అదే కాదు ఏమిటంటే గీతాయజ్ఞం ఏమిటంటే పాఠ చూపుతారనే అనుకుంటారు జనరల్గా గీతాయజ్ఞం అంటే అవే కాదండి మరి ఏం చేస్తారంటే గీతా శ్లోకం చదివి స్వాహ అని హోమం చేస్తాం వెరీ ఇంట్రెస్టింగ్ ఇలాగ ఎక్కడా విధి ఎక్కడ అలాగే ఏమీ లేదు ఆయనే ఒక విధిని కల్పించేయడం అలా మా గురువు గారు చేశారన్న లేకపోతే వాళ్ళ మీద పెట్టడం హిందూ ధర్మం ఉన్నది చాలా వెరీ డెమోక్రాటిక్ అండ్ హైలీ వెర్సటైల్ అండ్ ఆల్సో చాలా వెరైటీ ఎక్కువ వెరీగేటెడ్ కాబట్టి మీరు ఎలా చేసినా దాంట్లో ఫిట్ అయిపోతుంది అయిన తర్వాత సో అసో జానం రోచస్వం ప్రజ్ఞావం సుఫార్షసే కథా సూన కథనామశోచ విపండిత స్వహ అను ఓ హోమని చెప్పాడు అదే ఓ వైదికుడికి ఇంకా తప్పు లేకుండా చూస్తే గొప్పే ఓ వైదికుడు కప్పచెప్తే దానికి కొంచెం స్వరాలు కూడా వేసేస్తాయి వైదికుడి అప్పచూపిస్తే అశోచ్యానంగ శోచస్వం ప్రజ్ఞావాదాశ్చాషసే గతాసూ నగతాసూశ్చ నాను సోచంతి పండితాహ స్వా అని దానికి ఏదో వస్తారో యూకండ్ డూ ఆల్ దాట్ కొంచెం ఆ లోను తిరిగిన వాడు అలవాటు అయిన వాడు అయినట్లయితే టీకెండ్ డూ దాట్ సో చేయటం దెన్ అక్కడ పెద్ద కొండం పెట్టడం ఎంత హ్యూజ్ అంటే అది అంత కదా దాన్ని చూస్తే భయం వస్తున్నాయి అయ్య బాబు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా ఉంటుందో ఇటువంటి మూర్ఖత్వం చేత ఆ పందిళ్ళు అంతేసుకుని నలభై మంది యాభై మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు దాంట్లో నెయ్యి అలా పోషిస్తూ ఉండడం చెక్క పేళ్ళు వేసేయడం కాదు చెక్కవేళ్ళు దాటి పెద్దది పెడితే మరి అదే కదా ఆఖరికి ఇంకా మెయిన్ హోమం వచ్చేప్పటికీ అది ఎంత పెద్దది ఉండాలో ఆ అంత పెద్ద మంట దాన్ని వీడియోగ్రాఫ్ చేయడం ఆ వీడియోగ్రాఫ్లో మీకు చాలా ఫొటోస్ వస్తాయి కదా ఒక యాభయో వందో ఫొటోస్ తీసి దాంట్లో మనకు కావాల్సిన ఆకారం ఆ ఫోటోలో కనపడుతుంది అదే ఆ మంటలో మీకు ఏ ఆకారం కావస్తే అది ఇది ఓం అంటాం ఇదో ఇది మా గురువుగారు అన్నాం ఇదిగో ఇది దేవీమూర్తి అన్నాం ఇది ఆ మంటనే మీరు ఎలా కావాలంటే అలా కనపడుతుంది సో దానికి పెన్సిల్ తోటి ఇలా పెట్టడం లేకపోతే ఇక్కడ చూడండి చూడండి ఈ మంట ఉంది కదా ఈ మంటలో మా గురువు గారి గడ్డం కనపడుతుందేమో చూడండి కనపడుతుంది కనపడుతుంది యు సీ వాట్ ఎవర్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సో ఈ విధంగా ట్రై టు మిస్టిఫై ఇట్ దాంట్లో మిస్టరీ ఏం ఇట్ ఈస్ సంథింగ్ టు బి అండర్స్టుడ్ అప్రిషియేటెడ్ నోన్ ఎంజాయిడ్ ఆల్ దట్ ఈస్ డే దాన్ని మిస్టిఫై చేసే ప్రయత్నం అయితే వై వై దేశూ దాట్ మిస్టిఫికేషన్ చేయకూడదు ఏదైనా కొంత మిస్టీరియస్గా ఉంటే దాన్ని విప్ప విడతీసి అందరికీ అర్థమయ్యేట్లా చేయాలి కానీ మామూలుగా అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని కూడా మిస్టిఫై చేసి కూర్చోబెట్టడం అది యూఆర్ డూయింగ్ డిస్సర్విస్ట్ ది పీపుల్ అలా చేయకూడదు కాబట్టి సర్వగం సర్వత ప్రాప్తి ఈశ్వరుణ్ణి సర్వము ఈశ్వరుడు దర్శించగలగడం అంతే వాళ్ళు అలా మహాత్ములు అలా దర్శిస్తారు వారికి వాళ్ళ ముందు మహాత్మ ముందు కుక్కొచ్చినా నక్కొచ్చినా దోమొచ్చినా మరొకటి వచ్చినా అన్నిటి ఎందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు అదంత కఠినమైన విషయం కూడా ఏం కాదు కొంచెం ఫోకస్ ఆఫ్ అటెన్షన్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అది పారాడైమ్ షిఫ్ట్ ఒకటి అవసరం నామరూపాలు నిత్యా బాగా మనస్సుకు అవగాహన వచ్చినట్లయితే నామరూపాల వెనుక ఉండేటువంటి ఆ ప్రాణతత్వాన్ని చైతన్యతత్వాన్ని పట్టుకోగలిగితే ఇట్ ఈజ్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అని కనుక ఈశ్వరుణ్ణి దర్శించడం అంత కష్టంగా బ్రహ్మసర్గ వివేకం అది కూడా ఒక వివేకమే ఆత్మానాత్మ వివేకంలాగా సో బ్రహ్మసర్గ వివేకాన్ని సాధకులు అభ్యాసం చేయాలని శాస్త్రం చెప్తుంటే దానికి తలకిందులుగా ఆపోజిట్గా ఏదో మామూలుగా న్యాచురల్ ఫినామినాన్ని పట్టుకుని దాన్ని మిస్టిఫై చేసి దాన్ని తన యొక్క ఈగోని పెంచుకునేందుకు వినియోగించి నేను దేవుడిని బాగా దగ్గరైపోయాను నేను బాగా దేవుడికి దగ్గరగా ఉన్నాను మీ అందరికంటూ ఉండడం అందరూ దేవుడికి దగ్గరగా ఉన్నారు అందరూ దేవుని ఎందే ఉన్నారు ఇంట్లో కొంతమంది దేవుని ఎందు కొంతమంది దేవుడికి బయట ఏం లేరు కాబట్టి ఎవడు తెలుసుకుంటాడో వాడు దేవుడికి దగ్గరగా ఉన్నట్టు తెలుసుకొని వాడు వాడు కూడా దేవునికి దగ్గరగానే ఉన్నాడు వాడు తెలుసుకోలే వాడు తెలుసుకో తెలుసుకో నువ్వు లేదా అంతే కాబట్టి మహాత్ముల దృష్టిలో వీళ్ళు దేవునికి దగ్గర వీళ్ళు దేవునికి దూరము దృష్టి కోణమే ఉండదు ఇంచేతనే ్రామైవ అద్వయమాత్మత్వేనా ప్రతిపద్యా సో నా ఉపాధి పరిచ్ఛిన్నేనా ఏకదేశేనా ఉపాధి పరిచ్ఛిన్నము ఒక దేశమునకు ఒక స్థానమునకు కట్టుబడి ఉన్నట్టుగా దేవుణ్ణి దర్శించరు వారు పరబ్రహ్మను అలా దర్శించరు మరి ఎలా దర్శిస్తారంటే పరంపత్ బ్రహ్మయుద్ అద్వయం సర్వము బ్రహ్మయే అండ్ ఆ బ్రహ్మ అహమస్మి ఆత్మత్వేన ఆత్మరూపంగా అంటే ఇప్పుడు దీంట్లో ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను ఇప్పుడు అహం రాజా అహం రాజా అహం ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఈ మధ్యనే ఎన్నిక వచ్చారు ఇప్పుడు ఎన్నిక ఎంపీ కాకముందు అహము వాడు అహం హీజ్ అన్ అహం సమ్ అహం ఎన్నికైన తర్వాత అహం ఎంపీ ఇప్పుడు ఈ ఎంపీ అన్నది ఇట్ ఈజ్ ఎన్ ఎంపీ